పరిశుద్ర ప్రేమాల దేవా కృపలంతండి దేవాయశు ప్రభ నీకు లెక్కలేని ప్రభ కృతజ్ఞతాస్తుద్ర స్తో హలు రాజ పరిశుద్రమైన సర్వశక్తి మంతుల సర్వాధికారి వేలాది దూతలతో కూడిన మహోనతురమైన గొప్ప దేవా నీకు వందనాలు ప్రభ దేవాయప్రభ ఇచ్చిన సమయం బట్టి ప్రభ నీకు వందనాలు ప్రభ దేవాయ దీవించి ఆశ్రమం చేత నింపండి ప్రభ ఆత్మచేత అభిషేకించి ప్రభని యొక్క సేవలు వాడుకోండి అదే రీతిగా ప్రభా ఇంకా ఎంతమంది అయితే రాలేదో ప్రభ వారందరినీ కూడా ప్రభా మీరు గాలి మేసుకొని లాక్కారండి నేను ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా యొక్క వాక్యం మీనా ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా మారు పొంది రక్షణలోకి రావాల ప్రభ దేవాయసు ప్రభా మరి మీ యొక్క ఆత్మకార్యం జరిగించండి తండ్రి దేవాయసు ప్రభా తెగుళ్ళ విషయంలో మీరు మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలి ప్రభా వ్యాక్సిన్ ఇచ్చుకున్న ప్రభా మీరు మమ్మల్ని తప్పించండి ప్రభా దేవాయసు ప్రభా దిన ప్రభా నీ ఎందు భయం భక్తి కలిగి నడుచుకోవాల ప్రభా ప్రతి ఒక్కటి కూడా ప్రభా యొక్క వాక్యం చాలా పవర్ఫుల్ అయినది కాబట్టి ప్రభా నీ వర్డ్ ఆ వర్డ్ కి మేము లోబడి నడుచుకోవాలి ప్రభా దేవ ప్రతి ఒక్కటి మేము ప్రాక్టీస్ చేసి నడుచుకోవాలి ప్రభా అనుభవపూర్వకంగా మేము ప్రకటించాలి ప్రభా దేవాత ప్రభావ ప్రతి కూడా ప్రభా మీరే మాకు సాయపడండి ప్రభా అన్నింటిలో మేము వెళ్ళాలా మేము తాళాలా ప్రభా అప్పుడైతేనే ప్రభా నీలో మేము పాలు పొందిన వారే కాబట్టి అయితే ప్రతి కూడా ప్రభావ మీ యొక్క సాయం మాకు కావాలి ప్రభా దేవ మా చేయబట్టి మమ్మల్ని నడిపించమని ఏచు కృష్ణ నామంలో ప్రార్థిస్తాం పాడా నను పాపా మంతా రూ నా జీవిం పా సాయం చెయ్య ప్రభు నీ కోసం జీవిం పాలు బాపై మర నుంచి తిరిగి లే పాపమంతా ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆ శక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ కె ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ఇసయ ఆరాధన ఆరాధనా aaradana ah, radana, radana. ebinesare ebinesare intavaraku adukunave ebinesare ebinesare intavaraku adukunave ayya intavaraku adukunave ayya intavaraku దు కొన్నవే పూర్ణ మనసుతో ఆరాధితున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధంతున్ నిన్ను పూర్ణాబలముతో ప్రేమించేదన్ కె ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ऐसेन आरादन आरादन आ आरादन आरादन एलोही एलोही नन्नू चूसावे वंदना मैया एलोही एलोही नन्नू चूसावे వంద నామయ్య చూసావే వందానామయ్య దేవా నన్ను చూసావే వంద నామయ్య నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణాబలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణాబలముతో ప్రేమించేదన్నికే ఆరాధన ఆరాధనా ఆ రాధన ఆరాధనా ఇసయరాధన ఆరాధనా ఆ రాధన ఆరాధనా ఏహో వారఫ ఏహో వారఫ స్వస్థ పరచ ఫో వా రఫ స్వస్థ పరచావే వందయ్య దేవా స్వస్థ పరచావే వందయ్య మమ్మ స్వస్థ పరచావే వందయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్నికే ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ఎసయ్యారాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితు నిన్ను పూర్ణాంబలముతో ప్రేమించేదన్ నికే ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఏ సయ్యా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా హలో లుయా థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ దీపా సిస్టర్ thank you dilip brother also praise the lord praise the lord brother thank you brother praise the lord brother excellent okay sir waqam okay, share jisko sir ayanna beta bits listen bits ephesians second chapter lo uh 20 నుంచి చూసుకుందాము ఆల్రెడీ చూసిన వాక్యమే చూస్తున్నాం మళ్ళీ చూసు ప్రార్థన చేసుకొని పరిశుద్ర ప్రేమల దేవా కృపల తండి దేవా ప్రభ నీకు ఎక్కడైన వందనాలు కృతజ్ఞతాస్తు దుర స్తోత హళడియ రజ పరిశుద్రమైన సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు వందనాలు ప్రభ దేవాసూ ప్రభ ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు ప్రభ దేవ నాలో ఉన్న ప్రతి సొంత తలంపులను కద్దించి మీరు కొట్టి వేసేది ప్రభా దేవ నీ యొక్క తలంపుల చేత యొక్క జ్ఞానం చేత నడిపింపు దయచేతండి అదే రీతిగా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మరి పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేయమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ ఎఫిషియన్ సెకండ్ చాప్టర్ లో చూసుకున్నాము ఇది వాక్యం ఏంటంటే ప్రభుతో దేవుని అంటే దేవుని కొరకు మనము నడుచుకోవాలా టెంపుల్ ఇన్ ది లాడ్ మరి దేవుని మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా నడుచుకోవాలా ఎట్లా ఉండాలో చూసుకుందాం వాక్యంలో ఎందుకంటే ఎఫిషియన్స్ గ్రంథం రాసింది చేసింది పాలు కాబట్టి పౌలు వీలకు లెటర్స్ అని ఒక్కొక్క దానికి ఒక్కొక్క వచనాన్ని అంటే ఇవి ఉన్నాయి కదా బుక్స్ న్యూ టెస్ట్మెంట్ బుక్స్ అప్పుడు ఉంటాయి కదా మాథ్యూ మార్క్ లుక్ అవి కాకుండా యాక్ట్స్ రోమన్స్ ఫస్ట్ కొరేథియన్ సెకండ్ కొరేథియన్స్ ఎపిషియన్స్ ఇలాంటి లేటెస్ట్ పౌలు రాసింది కాబట్టి ఆ పౌలు తన లైఫ్ లో ఏ విధంగా నడుచుకున్నాడు మన దేవుని ఆయన ఎట్లా తెలుసుకున్నాడు అవన్నీ మనం చూసుకున్నాం ఆల్రెడీ మనకు తెలుసు కానీ ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం కోసం ధ్యానిస్తున్నాం కాబట్టి ఏజ్ ప్రభులాగా పోలికై ఉండి మనం నడుచుకోవాలా అయితే ఆ పావులు రిమెంబర్ చేస్తున్నామాట ఎపిషియన్స్ వాళ్ళకి ఎందుకంటే పాపమైన జీవితం నుంచి విడుదల పొందండి ఆ అందులో మనం చూసుకుంటాము ఈ నైన్టీన్త్ వచ్చినంలో దానికంటే ముందు ఇరవై వచ్చినంలో చూసుకుంటున్నాము ఏసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా ఆ పోస్టులము ప్రవక్తల ఆ పోస్టులమును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని అంటున్నారు ఆ పోస్టులు ఇంకా ప్రాఫిట్స్ ఎవరైతే ప్రాఫిట్స్ ఉన్నారో ఎవరైతే అపోస్తులు ఉన్నారో వీళ్ళ మీద పునాది కట్ట అంటే పునాది మీద కట్టబడి ఉన్నారు అనుంది సో దానికంటే మనం ముందు చూసుకుందాం నైన్టీన్త్ వచ్చినాము కాబట్టి మీరికా మీదట పరజనులై పరదేశులై ఉండగా పరిశుద్ధాత్మతో ఒక పట్టణస్థులము దేవుని ఇంటివారులై ఉన్నారు దేవుని ఇంటివారులై ఉన్నారు కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఎంతో మంది జనాలు ఉన్నారు లోకంలో చూసుకుంటే ఎంతో మంది ప్రాఫెట్స్ ఉన్నారు ఎంతో మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ప్రాఫెట్స్ సో ఆ కాలం నుంచి రన్ అవుతూ వస్తుంది ఇప్పుడు మన ఇప్పుడు మన కూడా ఆ పట్టణాలో అన్నప్పుడు మంది ఉన్నారు పరదేశులు అంటే టోటల్ సహోదరులే కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కానీ వాళ్ళు వీళ్ళు మనతో ఎవరైతే స్నేహం చేశారో ఎవరో మనతో ఉన్న వాళ్ళు మనకు తెలియని వాళ్ళు అందరితో మనం కలిసి ఉన్నాం కాబట్టి ఎవరితో మనం ఎట్లా నడుచుకోవాలా ఎట్లా ఉండాలో ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ లో చూసుకుంటే పాల్ రిమెంబర్ ది ఎపీషియన్స్ దట్ దేర్ వేర్ వన్ ఇన్ దేర్ ట్రెస్పస్ అండ్ సిన్స్ అని అంటున్నారు అంటే వాళ్ళ పాపమైన జీవితం నుంచి అతిక్రమము మరియు పాపంలో చనిపోయి గుర్తు అంటే పాపంలో చనిపోయిన వారు గుర్తు చేస్తుంటారు కదా అన్ని అంటే వాళ్ళ పాపమైన జీవితం ఏ విధంగా ఉంది అది అవన్నిటి నుంచి తొలగిపోయి ఇప్పటికైనా దేవుడు ఇచ్చిన అవకాశము మనం దేవుణ్ణి ఉండాలా నడుచుకోవాలా అంటే టైం స్టార్ట్ అయింది ఆల్రెడీ దేవుడు పెట్టే శిక్ష టైం స్టార్ట్ అయింది కాబట్టి ఆ శిక్ష నుంచి మనం తప్పింపబడాలా అన్నప్పుడు మనకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఇప్పుడైనా పాపమైన జీవితం వదిలేసుకొని ఇంకా దేవుని కోసము ప్రయాస పడాలా దేవుని యొక్క శువాత ప్రకటించాలా ఆ పాపక్షేమాపణ ఒప్పుకోవాలన్నమాట ఇదే రెపెంట్ చేసుకునే టైం అనమాట మన దేవుని యొక్క సన్నిధిలో మనము రెపెంట్ కావాలా మనలో ఇంకా పాపం ఏదైతే ఉందో దేవుడు అది తీసి మనం మనం ఎందుకంటే ఇక్కడ వాక్యంలో చూసుకుంటే ఈ రెఫరెన్స్ కి అర్థం చూసుకుంటే నవ్ దేర్ యు ఆర్ నో మోర్ స్ట్రెంజర్స్ అండ్ ఫర్ బట్ పల్ ఫాలో సిటిజియన్స్ విత్ ద సైన్స్ అండ్ ఆఫ్ ది హౌస్ హోల్డర్ ఆఫ్ గాడ్ అని మరి ఇక్కడ పెటిజన్షిప్స్ అన్నప్పుడు తోటి పౌరులకు అదృశ్యం వస్తుంది మన సహోదరులకు వస్తుంటది ఆ ఇంకా ఇది స్ట్రెయింజర్స్ అన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే డేంజర్ మనుషులు ఉంటారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తప్పు పని చేస్తే సహించని వాళ్ళు ఉంటారు కొంతమంది తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు ఆ ఒకలాంటి టైప్ అనమాట వాళ్ళ మైండ్ డిఫరెంట్ టైప్ ఉంటుందన్నమాట వాళ్ళు చేసేదేమో ఒకవేళ మంచి పనులు చేస్తే వాళ్ళకి సంతోషం అనిపించారు వాళ్ళ ముందు ఎవరైనా చెడ్డ పనులు చేసినారనుకో సహించలేరు అంటే అపచిత్రం లేక మారిపోతుంటారనమాట టైమ్స్ టు టైమ్స్ అంటే వాళ్ళ జీవితం వాళ్ళకి ఎట్లుందో అదే తెలియదు అతిక్రమములు చేసేవాళ్ళు వాళ్ళకు స్ట్రెంజర్స్ మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు బిహేవియర్ ఎట్లే అట్లా నడుచుకోవడం అందుకే వాళ్ళు అతిక్రమం నుంచి మరియు పాపంలో నుంచి బయటికి రావాల మళ్ళీ అంటే శరీరకరంగా ఎంతకాలం మనం జీవిస్తామో ఇంకా చివరి దినాలు వచ్చేసినాయి ఇంకా మనం ఫలించాలా మరి ఎట్లా ఫలిస్తాము ఇంకా పాపమైన జీవితంలో ఉంటే కాబట్టి ఆ పాపమైన జీవితాన్ని మనం పక్కకు పెట్టేసి ఆ శరీరకరమైన ఆలోచనలు పక్కకు పెట్టేసుకొని ఇంకా దేవుడు చూపించిన వాకు మనం నడుచుకోవాలా ఎందుకంటే అట్లా నడుచుకుంటేనే మనం ఫలిస్తాము అనేకులకు మనం యూజ్ అవుతాము అనేకులకు మనము చెప్పగలుగుతాము ఆయన దయతో ఎప్పుడైతే మనము ఇతరుల కోసం ప్రార్థాన్యం చేస్తుంటాం కదా దేవ వాళ్ళని వాళ్ళ పాపాన్ని కడిగి వేసే అని మనం ఇట్లా వాక్యాలు చెప్తూ పోతుంటాము కాబట్టి ఆ వాక్యం చెప్పేటప్పుడు మనం ఎట్లా ఉన్నాము మన లైఫ్స్ ఎట్లా ఉన్నాయో అది చూసుకోవాలా ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు వింటాడు కాబట్టి దేవుడు చూడు ఆయన మర్సీ వాళ్ళనే ఇక్కడ ఉంటది బట్ ఇన్ హిస్ మర్సీ గాడ్ హ్యాస్ రైజ్డ్ దెమ్ ఫ్రమ్ ది డెత్ అని అంటున్నారు ఎవరైతే చనిపోయి ఉన్నారో అంటే శారీరకంగా దేవుడు వాళ్ళని చంపేసి ఆత్మీయంగా దేవుడు జీవం ఇస్తున్నాడు అట్లా అద్ధం చేసుకొచ్చు మళ్ళీ ఒకవేళ దేవుణ్ణి మనం అంత తెలుసి కూడా ఇంకా పాపంలో పడిపోయి ఇంకా ఆత్మమైన జీతం మనం కొలిపోయి ఉంటే దేవుడు మన ప్రార్థన విని పాప క్షమపణ ఊపకున్నప్పుడు రిపెంటైనंका ఐని కంపల్సరీగా మనల్ని రైజ్ చేస్తాననింటుండు లేప్తాన్ అంటునడు ఆ దెన్ ఫ్రమ్ ది ఇక్కడ రైజ్ దెన్ ఫ్రమ్ ది డెత్ విత్ క్రైస్ట్ అండ్ హస్ మేడ్ దెం అలైవ్ మళ్ళా ఆయన జీవం పోస్తా అని అంటున్నాడు సో ఇప్పటికీ దేవుడు మనకు అవకాశం ఇచ్చింది మనం ఏమైనా తప్పులు చేసి ఉంటే మన ఫౌండేషన్ ఎట్లా ఉంది మనం చూసుకోవాలి అని అంటే వచనంలో ఉంటది అండ్ ఆర్ బిల్డెడ్ అపాన్ ది ఫౌండేషన్ ఆఫ్ ది అపోస్టు అండ్ ది ప్రాఫెట్ జీజస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ బిగినింగ్ ది చీప్ కార్నర్ స్టోన్ చూడండి ఆ కార్నర్ స్టోనే ఇంపార్టెంట్ అని సెలవిస్తున్నాడు దేవుడు కాబట్టి ఆ కాలం నుంచే దేవుడు పునాది వేసుకుంటూ వచ్చినాడు ఏజ్ ప్రభే పునాది కదా ఆయనే ఈ లోకంకి వచ్చినప్పుడు ఆయన సువాత ప్రకటించినప్పుడు ఏసయ్య మరి ఆ ఏసు ప్రభుతో ఉన్న వాళ్ళు ఎంతమంది అయితే ఆ పోస్టులు ఉన్నారో వాళ్ళందరినీ మనం చూసినాం వాక్యం ద్వారా కదా అంటే దేవుడు ఉన్నప్పుడే దేవుడు ఏ విధంగా నడుచుకున్నాడు ఆయన గుణగణాలు ఇవన్నీ యోహన భక్తుడే కానీ పావులే కానీ ఇంకా ఈ బైబుల్లో ఉన్నారు మ్యాథ్యూ నుంచి రెవల్యూషన్ వరకు మనం చూసుకుంటే ప్రవక్తలు కూడా పాత నిబంధనల కొత్త నిబంధనలకు ఈ విధంగా సో ఏజ్ ప్రభుతో పాటు వీళ్ళంతా నడుచుకున్నవారు కాబట్టి ఏజ్ ప్రభు చనిపోయి తిరిగి వెళ్ళిపోయినాక ఆయన్ని పరిశుద్ధాత్మ శక్తి చేత వాళ్ళు ప్రాఫిట్ చేసినారు ఇంకా అప్పసులందరూ కూడా బోధ ప్రకటించినారు కానీ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అంటే జీజస్ హింసెల్ఫ్ దేవుడే ఆ యొక్క బిగినింగ్ వేసిన రాయి మూల రాయి కార్నర్ స్టోన్ అది ఇంపార్టెంట్ కార్నర్ స్టోన్ స్ట్రాంగ్ గా ఉంటేనే మనం అన్నిట్లో స్ట్రాంగ్ గా ఉండగలుగుతాము కదా ఎందుకంటే మన మాథ్యూ సెవెంత్ చాప్టర్ లో 24 ఫోర్ వచనంలో కూడా తెలుసాం మన మందరం ఎట్లా అంటే మీద కాకుండా బండ మీదనే ఇల్లు కట్టబడి ఉండాలా సో ఆ బండ క్రీస్తే కాబట్టి మనం కూడా క్రీస్తు నడుచుకొని నడవాలా క్రీస్తు పొలికై ఉండాలా దేవుడు కూడా అదే చెప్తున్నాడు ఆయనే వేసిన రాయి మీదనే మనము కట్టబడాలా చూడండి ఇక్కడ ఇరవై వచనంలో ప్రతి కట్టడన ఆయనతో చక్కగా అమలు పార్చి ప్రభువు పరిశుద్ధ వారు కూడా ఒక్క నిమిషము ప్రతి కట్టను ఆయనతో చక్కగా అమలు పరచబడి ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు అభివృద్ధి అభివృద్ధి చున్నా అభివృద్ధి పొందుచున్నాడు కాబట్టి అభివృద్ధి పొందుతున్నది వృద్ధి పొందుతున్నది వృద్ధి పొందుతున్నాడు ఒకసారి చదవండి అన్న తెలుగు రాజకే సార్ ఇరవై ఒకటో వచనంలో పతి కట్టడంలో ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది మళ్ళీ వృద్ధి పొందుచున్నది అన్నప్పుడు మనం తెలుసుకోవాలా మనం ఎట్లా దేవుణ్ణి ఎదగాల ఎట్లా ఇంకా నడుచుకోవాలా మనం చూసుకుంటాం చూడండి ఈ కొరెంటియన్స్ పంచ కొరెంటియన్స్టర్ లో సిక్స్టీన్త్ వచ్చినానికి వస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే మీరు దేవుని ఆలయమై మీరు దేవుని ఆలయమై ఉన్నారు దేవుని ఆత్మ మీలో నివసించిన నివసించి ఉన్నాడని మీరు ఎరగరా ఎవడైనానూ దేవుని ఆలయమును పాడి చేసిన దేవుడు వాణి వాణిని పాడు చేయును దేవుని ఆలయం పరిశుద్ధమై మీరు ఆలయం అయి ఉన్నారు సో మనమే దేవుని యొక్క ఆలయం కాబట్టి మనం పరిశుద్ధతగా ఉండాలా పరిశుద్ధతగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో నాట పడాలా ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమో నువ్వు అమలు పరుచుకుంటావో ఎప్పుడైతే నీ హృదయ పలికల మీద అని యొక్క వాక్యాలు రాయబడి ఉంటావో అప్పుడు నువ్వే కానీ నేనే కానీ ఎవరైనా కానీ పాపంలో పడమో అందుకంటే ఆ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంటది నువ్వు ఈ తప్పు చేస్తున్నావు నువ్వు ఇట్లా ఉన్నావు నువ్వు ఈ విధంగా ఉన్నావు అని మన ఆ దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు అది ప్రేరేపిస్తుంటది నువ్వు ఇలా ఉన్నా నువ్వు ఇట్లా సర్దిద్దుకొని నువ్వు ఇట్లా చేసుకొని మన ఆత్మ మనకు హెచ్చరిస్తుంటది ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు అది కట్టబడి ఉండాల ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉండగలుగుతామో అన్నిట్లో మనము ముందుకు వెళ్ళగలుగుతాం మనలో స్ట్రాంగ్నెస్ లేకపోతే ఇసుక మీద కట్టిన ఉండిపోతాం జ్ఞానం లేక నశించిపోతుంటాము సో ఇక్కడ చూడండి ఎప్పుడైతే ఏజ్ ప్రభు యొక్క పునాదిపన మనం కట్టబడతామో ఆ కాలంలో ఎంతో మంది ప్రవక్తలు ఉన్న వాళ్ళు కూడా సాధారణంగా మనుషులే మనలాగనే కాబట్టి వాళ్ళతో దేవుడు మాట్లాడిన దేవుడు మనతో ఎందుకు మాట్లాడాడు మనతో కూడా మాట్లాడుతూ మనం కూడా దేవుడు ఇస్తాడు అనే శక్తితో మనం కూడా పొందుకోవాలా ఇంకొకటి ఏంటంటే ఆయనే పునాది మీద మనం కట్టబడి ఉండాలా ఈ లోకంలో రకరకాల పునాదులు ఉన్నాయి కాబట్టి సరైన పునాది మనం చూజ్ చేసుకోవాలా అది కూడా నేనే సత్యం నేనే మార్గం నేనే జీవం అనే దేవుడు యోహన్స్ వాతావరణ వాక్యంలో చెప్తుంటాడు అనమాట సిక్స్త్ వచ్చిన యోహన్స్ వార్తలో చెప్తుంటారు సెకండ్ చాప్టర్లో అనుకుంటున్నాను నాకు అంత జ్ఞాపకం లేదని కాకపోతే అందులో మనకు తెలిసిపోతుంది నేనే సత్యం నేనే మార్గం నేనే జీవం అన్నప్పుడు మరి ఎప్పుడైతే నువ్వు దేవుని పైన నేర్చుకుంటావో అప్పుడే నువ్వు సరైన పునాది కట్టబడతావు అప్పుడే మనం సరిగా ఉండగలుగుతాము కదా ఎందుకంటే ఆయన వాక్యం ద్వారానే చెప్తున్నాడు బిగినింగ్ ది చీప్ కార్నర్ స్టోన్ అనమాట ఏదైతే కార్నర్ స్టోన్ ఉంటుందో ఆ కార్న స్టోనే మన దగ్గర ఉండాలి ఆ స్టోన్ వేసింది ఎవరంటే జీజస్ క్రైస్టై దేవుడే వేసినాడు ఎందుకంటే మనం అందులో కూడా చూసుకుంటాము ఐజియా ట్వంటీ ఎయిట్ చాప్టర్ లో సెవెంటీన్త్ వచ్చిన చూసుకుంటాం మనము అందులో కూడా ఉంటది ఒకసారి చదివితే అర్థమవుతుంది మళ్ళీ ఒకసారి ఐజియా ట్వంటీ ఎయిట్ ఒకసారి చదవండి అన్న మళ్ళీ చదువుకుంటాం ట్వంటీ ఎయిట్ ప్రభుకు యహోవా ఇలాగూ సెలవిచ్చుతున్నాడు సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడన నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది రాయి అయినా మూలరాయ ఉన్నది విశ్వసించి వాడు కలవరపడడు ఓకే అన్న ఇది ఒకటే మరి ప్రభు వు ఎహోవా ఇలాగూ సెలవి చూచున్నాడు సియోను లో పునాదిగా పునాదిగా రాత్రి వేసిన వాడను నేనే అని అంటున్నాడు దేవుడు అంటే సియోను అన్నప్పుడు మనము అది చిన్న గుంపు కానీ సాదృశ్యం తెలుసు అందరికీ లేకపోతే మనం ఉన్నామా చెక్ చేసుకోవాలంటే ఇక్కడే ప్రభు అంటే దేవుడు పునాది మా దేవుడి నుంచే నీకు రావాలి అనంటే ఆయన ఏర్పరచుకున్న బిడలకు ఆయననే పునాది వేస్తాడు అనమాట కాబట్టి మనం ఆశ చూపిస్తే ఆయన డెఫినెట్ గా మనల్ని నడిపిస్తాడు ఆయన పునాది మీద కట్టబడతాం అనమాట మనము కాబట్టి ఆయన యొక్క గుణగణలు ఆయన యొక్క పర్సనాలిటీ ఆయన యొక్క బిహేవియరు మనం నడుచుకోవాలా మన దేవుడు కూడా స్వాత ప్రకటించినప్పుడు యోహన్ భక్తుడు ఉన్నాడు కదా మనం ప్రకటన రాసిన యోహన్ భక్తుడు ఆయన దేవుని ఎంత దగ్గర ఉండి దేవుని అబ్జర్వ్ చేసి అన్ని నేర్చుకున్నాడు అన్ని నేర్చుకునే ఆయన కూడా రాసిండు అంటే చూడండి ఆయన దేవుని యొక్క ప్రేమని గమనించినాడు యోహన్ భక్తుడు మళ్ళీ ఇంతమంది ఉన్నారు అపోతుకులైన పావులు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉన్నారు కదా కానీ యోహన్ మాత్రమే ఎందుకు దేవుని దగ్గర ఉండి దేవునివి అన్ని తెలుసుకున్నాడు ఆయనే ఎందుకంటే ఆయన అక్కడ ఆశ చూపించాడు ఆసక్తి అంటే ఆయనకి నేర్చుకోవాలనే ఆశ ఉండి అన్నీ ఉండి అందుకే దేవుడు ఆయనతో ఎన్నో విషయాలు మాట్లాడినారు మరి అట్లనే మరి ఆయన ప్రేమ కోసం స్వాత మనం కూడా ఇక్కడ దేవుని యొక్క పునాది మనం కట్టబడాలి దేవుడే వేయాలా ఆ పునాది ఆ పునాది ఇప్పుడు ఉండాలి అంటే దేవుని యొక్క సత్యమైన స్వాత మనలో ఉండాలి అంటే ఆయన ఆత్మహిత నడిపింపు కావాలా దేవుని యొక్క పరిశుద్ధాత్మచ్యత నడిపింపు మనలో ఉంటేనే మనం సరైన పునాదిగా ఉండగలుగుతాము మళ్ళీ ఎందుకంటే ఆ ఎగ్జామ్ అనేది ఉంటుంది అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తల రాయి ఎప్పుడైతే ఆ రాయిని పరిశోధిస్తుంటాడో దేవుడు చూడండి ఈయన ఉన్నాడు కదా యోబు యోబు కూడా దేవునిలో ఎంతో ప్రేర్ గా ఉన్నాడు మంచి కట్టబడినడు అందరికీ సాయం చేసినాడో ఆల్రెడీ యోబో స్టోరీ అందరికీ తెలుసు కానీ ఆయనకు టైం వచ్చింది ఆయన ఒక పరీక్ష వచ్చింది ఆ పరీక్షలో ఆయన ఎట్లా ఉన్నాడో మనకు తెలుసు మనం కూడా ఆ పరీక్షలో ఆయన యోబు ఎట్లయితే దేవునికి విజయం తెచ్చి పెట్టినాడు అన్ని విధాలుగా ఆయన కూడా చాలా పరీక్షల మీద పరీక్షలు వస్తూనే ఉన్నాయి ఆ ప్రతి ఒక్క పరీక్ష ఆయన చేయించుకుంటూ వస్తూనే ఉన్నాడు గునగొచ్చు సనగొచ్చు గునగొచ్చు అన్ని చేయొచ్చు కానీ ఒక టైం వచ్చినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో కూర్చొని మొర అట్లా ఉన్నాక కూడా ఆయన పరిస్థితి ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాక కూడా ఆయనకు ఆ యొక్క దుస్తుడే దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి ఆ యొబ్బును అంత శిక్షించిందంటే మనం అక్కడే తెలుసుకోవచ్చు ఆయన ఎంత పరీక్షింపబడ్డాడని కాబట్టి నువ్వు పరీక్ష ఆ పరీక్షలను పాస్ అయితేనే అమూల్యంగా నువ్వు తయారవుతావు అప్పుడే కానీ నువ్వు తలరాయిగా ఉండగలుగుతావు సో మన లైఫ్ లో కూడా పరీక్షలు అనేది రావాలా ఎప్పుడైతే అనుభవపూర్వకంగా వార్త ప్రకటిస్తామో అప్పుడే మనక ఒకళ్ళ బాధ అర్థమవుతుంది ఒకళ్ళది కష్టం అర్థమవుతుంది కదా ఏజ్ ప్రభు కూడా అంతే అయనే ఈ లోకంలో తన తండ్రి కుమారుని ఈ లోకానికి పంపించినప్పుడు ఆయన అంత గొప్ప దేవుడై ఉండి కూడా సాధారణంగా ఒక మంచిలాగా ద సన్ ఆఫ్ మ్యాన్ లాగా బిహేవ్ చేసినాడు ఆయన ఒక దగ్గర కొడుకులాగా చూపించినాడు ఒక దగ్గర దేవుని లాగా మరి ఆయన కూడా అంతమంది ప్రజలతో కూడినడు అంతమంది ప్రజలతో కూర్చొని మాట్లాడి వాళ్ళతో పాటే ఉన్నాడు వాళ్ళ వాళ్ళతోనే మరి ఆయన అంత దేవుడై ఉండి కూడా అంత తగ్గించుకున్నాడు మరి మనం ఇంకెంత తగ్గించుకోవాలా కాబట్టి ఆ యొక్క గుణగణన మనం పొందుకోవాలి అనంటే మనం ఎట్లుండాలంటే పరిశోధింపబడిన రాయి అమూల్యంగా తయారు కావాలా అమూల్యంగా తయారు కావాలంటే మనకి పరీక్ష రావాల్సిందే ఆ పరీక్ష నీకు కదా నీ హృదయం నలగబడుతుంది నీ హృదయం ఎప్పుడైతే నలగబడుతుందో అప్పుడే నువ్వు తలరాయిగా మారగలుగుతావు సో ఇదే దేవుని యొక్క పునాది ఆయన వేసిన రాయి మీదనే మనం కట్టబడాలా ఆ పూనాది రాయే మూల రాయి కాబట్టి అది తలరాయిగా మారుతుంది మరి మన విశ్వాసంలో ఎప్పుడు కోలిపోవద్దు ఆ అంటే కలవరపడద్దు దేని మీద మనం డౌట్స్ పడకుండా ఇంకా దేవుని వైపే ఆధారపడి నడుచుకోవాలా ఈ చివరి దినంల ఎక్కడెక్కడో మనం వెళుతుంటాము ఎక్కడెక్కడో బోధలు వింటుటాము అన్నీ చేస్తుంటాము కానీ ఒక టైం వచ్చినప్పుడు మన బోధ ఎట్లుందో మనమే తెలుసుకోలేకపోతాం కాబట్టి ఇప్పుడే సరిదిద్దుకోవాలి ఇప్పుడే మనం చూసుకోవాలా మనం ఎట్లా చెప్తున్నాము ఎట్లా నడుచుకుంటున్నాము మరి దేవుడు ఇచ్చిన అవకాశం ఏమో మనం యూజ్ చేసుకోవాలి అనంటే అందరికి ఇక్కడ చూడండి కొరెంతియన్స్ సిక్స్టీన్త్ చాప్టర్ లో ఇదే లాస్ట్ మా నేను ఇందాక ప్రయత్నిస్తున్నప్పుడు నాకు దేవుడు బయలుపరిచినాడు అది చాప్టర్ లో థర్టీన్త్ వచనంలో చూస్తున్నాము వెలుకువగా ఉండండి విశ్వాస నిలకడగా ఉండి పౌరుష గలవారులై ఉండి బలవంతులై ఉండి మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి సో మనం చేసే ప్రతి ఒక్క కార్యం ఎట్లుండాలంటే ప్రేమతో చేయాల ఎందుకంటే మనం దేవుని నమ్మిన వరము మనకు రోషం వస్తుంది కానీ ఆ రోషంలో కూడా ప్రేమ కలి దేవుని యొక్క బలం మనం పొందుకోవాలా దేవుని యొక్క శక్తి మనం పొందుకున్నప్పుడు దేవుని యొక్క బలం మనం పొందుకున్నప్పుడు ఆయన ప్రేమను కూడా మనం పొందుకోవాలా ఆయన ప్రేమతో మన సువాత ప్రకటిస్తనే అనేకులు వింటారు రక్షణలోకి వస్తారు కదా నాకు ఇందకు నేను వన్ అవర్ బిఫోర్ నేను ప్రేయర్ లో ఉన్నా దేవ వాక్యం చేత మీరు మాట్లాడండి ప్రభావ నేను ఇదే చెప్దామని అనుకుంటున్నానని నేను ఇంతసేపు నేను ప్రేర్లోనే ఉన్నా ఆ ప్రేయర్ నాకు బాధపరిచిన వాక్యం ఇదే ఫస్ట్ కోరిన్ థియన్స్ సిక్స్టీన్త్ చాప్టర్ థర్టీన్త్ వచ్చా మేలుకువగా ఉండమంటున్నాడు దేవుడు విశ్వాసము నిలకడగా ఉండమంటున్నాడు పౌరుషం గలవై వారై ఉండి బలవంతులై ఉండి మీరు చెయ్యే కార్యములన్నీ ప్రేమతో చేయండి అని అంటున్నాను చూడండి ఈశ్వరం కూడా ప్రేమతోటే సువార్త ప్రకటించినడు మనం కూడా ప్రేమతోటే సువార్త ప్రకటించాలా మనకు కూడా రోషం వస్తుంది ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలం కాబట్టి దేవుడు మనకు కూడా రోషం ఇచ్చిండు దేవుడు కూడా రోషం కలిగిన దేవుడే బలవంతుడు కూడా దేవుడు ఆయన అంత రోషం కలిగిన దేవుడు అంత జ్ఞానం కలిగిన దేవుడు కదా అన్ని పొందిన దేవుడు అంత గొప్ప దేవుడు మరి ఆ దేవుడే మనకు చెప్తున్నాడు మన ఏజ్ ప్రభు మనకు సెలవేస్తున్నాడు ప్రేమతో చేయండి అని అంటున్నాడు ఏ కార్యం చేసినా మీరు చేయే కార్యం ప్రేమతో చేయమంటున్నాడు సో ఆ ప్రేమ అనేది మెయిన్ ఇంపార్టెంట్ చివరి దినంలో కూడా అంతే ప్రేమ అనేది కోలిపోతుంటుంది అందరిలో కాబట్టి ఇదే టైము ఇంకా దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు ఇప్పటికైనా దేవుని ప్రేమ పొందుకోవాలా అనేకులకు దేవుని యొక్క నీలో ప్రేమ ఉండాలా ఎప్పుడైతే నువ్వు ప్రేమ పూర్వకంగా శువార్త ప్రకటిస్తావో అనేక ఆత్మలు నీ దగ్గరికి వస్తాయి మనం పౌరుషంతో దేవుని యొక్క శక్తి పొందుకొని మనము బోధిస్తుంటాం కరెక్టే కానీ ఆ బోధలో ఏ ఆత్మ నశించిపోతుందో ఎటు మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అదే పౌరుషం గల బలవంతులై ఉండి మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయండి అంటున్నాడు దేవుడు నేను యాక్చువల్లీ దేవుడి నాకు బయపరిచిందే నేను ఈ వాక్యానికి నాకు లాస్ట్ దేవుడు కంపారిజన్ గా నాకు ఇది ఇచ్చిన అనమాట ఈ వాక్యానికి సో చూడండి ఎప్పుడైతే మీరు అమూల్యంగా తయారు కావాలి అనుకుంటే కంపల్సరీ పరీక్షలో విజయం పొందుకుంటేనే రావాలా నీకు పరీక్ష వస్తేనే నువ్వు గెలుస్తావు నెక్స్ట్ ఏది చేయాలనుకున్నా ప్రేమ పూర్వకంగా ఇది దేవుడు మనతో మాట్లాడిన వాక్యాలన్నీ ఇవే మరి దేవుడి చిన్న వాక్యం దీవుంచింది కాక ఆ ఒక్కొక్కరుగా ప్రార్థించేయండి ప్రార్థించేయండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా ఏసయ్య నీకు వందనాలు తండ్రి ప్రభా నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభా నీ కృపలో కాచి కాపాడు తండ్రి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను అలాగే ప్రభా నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఈసయ్య నీకే యుగ యుగములు కలుగును గాక అల్లెలు తండ్రి అవును ప్రభా నీ వాక్యం వినాలా ప్రభానాయన అప్పుడే మేము విశ్వాసంలో ఉండగలము అప్పుడే మాలో ప్రేమ ఉండగలదు అప్పుడే మాలో సమాధానం ఉండగలదు అప్పుడే ఎదుటివారి పట్ల నాయన తండ్రి మేము ఉండగలం కాబట్టి ప్రభ నీ వాక్యమే మాలో ఉండాలా ప్రభా మాలో స్వంత జ్ఞానం సొంత తలంపులు మా జ్ఞానం ఈ లోక జ్ఞానం అంతా వెర్రితనం ప్రభా కాబట్టి నీ యొక్క దైవికమైన జ్ఞానం ఉండాలా వాక్యాన్ని ప్రభా నాయన సత్యమే ప్రకటించాలా ప్రభా నాయన ఎక్కడా ప్రభ నాయన మా సొంత ఆలోచనలు సొంత తలంపులు మేము పెట్టకుండా ప్రతిదీ నాయన నీ చెత్త ప్రకారమే నడుచుకోవాలా నీ చెత్త మేము ఉండాలా నీ చెత్త మేము జరిగించాలా ప్రభ ప్రతిదీ నాయన నీకు సంతోషపరిచే వారిలాగానే మేము ఉండాలా ప్రభ అలాగే ప్రభా నాయన నీ వాక్యం విన్నవాడు ప్రభా క్రీస్తనే బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు ప్రభానాయన అవును ప్రభ ఆ పస్తులందరూ ఆ బండ మీదనే ఉన్నారు కాబట్టి వాళ్ళు విశేషమైన సేవ చేయగలిగారు విశేషమైన ప్రభా నాయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఎంతో మందిని రక్షణలోకి నాయన ఎంతో మందిని స్వస్థపరచగలిగిండు వాళ్ళ సేవ ఎంతోగానో ఫలించింది ఫలాలు ఇచ్చింది ప్రభా కాబట్టి మేము కూడా నాయన ఆ క్రీస్తనే బండ మీదనే మా యొక్క ఆత్మీయ జీవితం కట్టుకోవాలా ఆ బండ మీరు ప్రభా మీ వాక్యమే ప్రభావ కాబట్టి మా ఆయన సత్యంలో మేము ఉండాలా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటే సర్వ సత్యంలోకి నడుస్తారని నువ్వు వాక్యం ద్వారా కాబట్టి ఆయన ప్రతిది ప్రతిదీ వివేచించాలా ప్రతి ఆత్మను పరిశీలించాలా ప్రతిదీ నాయన వాక్యానుసారంగా ఉందో లేదో చూసుకోవాలా అన్నిటికన్నా ముఖ్యంగా నాయన ప్రభా నిన్ను పోలి మేము నడుచుకోవాలా నిన్ను వలె మేము ఉండాలా ప్రభా తండ్రి అలాగే మేము ఎదుటి వారితో ప్రేమగా ఉండాలా ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలా ప్రభా అది కేవలం నీ వాక్యం ఉంటేనే అది మాలో ఫలిస్తేనే ప్రభా మేము నా తండ్రి ఆ రీతిగా ఉంచుండగలము కాబట్టి ప్రభా శరీర క్రియలన్నీ విడిచిపెట్టాలా నీలో అంటు కట్టబడాలా నీలో మేము ఫలిస్తాం ప్రభా ఈ లోకంలో ఉంటే మేము ఫలించలేం ఎందుకంటే ఈ లోకంలో జీవం లేదు జీవం వల్ల దేవుడు నువ్వు ప్రభ నీలో అంట కడబడితేనే మాలో జీవం ఉంటుంది మాలో అభివృద్ధి ఉంటది కాబట్టి ప్రభ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వాందనాలు చెల్లిస్తున్నాను కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములను అయినా నీకు చెల్లిస్తున్నాను తండ్రి అలాగే వైరస్ బాధితులను వ్యాక్సిన్ బాధితుల పట్ల మీ ప్రేమ జాలి దయ కనికరం కృప చూపించండి ఆ కలవరిస్తులలో తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి అలాగే ప్రభా నాయన ఎంతో మంది నాయన రకరకాల కంట్రీస్ లో ఉన్న ప్రతి క్రైస్తవులందరినీ మీరే కాపాడండి ప్రభా వాళ్ళకున్న ఆత్మీయ స్వస్థత దయచేయండి వాళ్ళ అంతరంగ పురుషుల్ని మీరు బలపరచండి నాయన సత్యంలోకి వాళ్ళు నడిపించండి అలాగే సేవకులకు కూడా ప్రభా నాయన వాళ్ళకున్న ఆత్మీయతనం గుడ్డితనాన్ని మీరు తొలగించి వాళ్ళని కూడా స్వస్థపరచండి ప్రభా తండ్రి ఈ లోకమంతా భ్రష్టాత్వంలో ఉండబోతుంది నాయన భయంకరమైన దినాల్లో మేము వెళ్ళబోతుండగా కేవలం నీ వాక్యమే మమ్మల్ని కలవరపాటు చేయదు మమ్మల్ని పిరికి వాళ్ళని చేయదు కాబట్టి విశ్వాసం నాకు కర్త ప్రభ మీరు దాని కొనసాగించే మీ వైపే మేము చూడాలా ఎవరి మీద నాయన లక్ష్యం ఉంచొద్దు నమ్మకం పెట్టొద్దు ప్రభ ఎందుకంటే సాధ్యమైనంత వరకు అందరూ ఏర్పరచబడిన వాళ్ళందరూ మోసపోతారని చెప్పినావు అందరిలో ప్రేమ చల్లారిపోతుందని చెప్పినావు అందరిలో అక్రమమే ఉంటుందని చెప్పినావు ప్రభ అందరిలో స్వార్థం ఉంటుంది కాబట్టి ఏ కల్మషం లేదు ప్రభ నీలో ఏ స్వార్థం లేదు నీవే జీవము నీవే సత్యము నీవే మార్గము ప్రభ కాబట్టి నాయన నీ మీదనే ఆధారపడాలా నిన్నే ఆశ్రయించాలా నీ రెక్కల నీడలు ఉంటేనే మాకు ఏ భయం ఉండదు కాబట్టి మా కొండ దాగుచోటు మాకు తల్లి తండ్రి సమస్తము నీవే ప్రభ మా తండ్రి కాబట్టి ప్రతిదీ నాయన నీ మీదనే అంటు కట్టుబడి మేము ముందుకు పోయేలాగునా మా ఆత్మీయ నేత్రాలకు ప్రతిదీ ప్రభ మేము అన్నిటినీ ఎరగాల అన్నిటినీ చూసేలాగునా మీరే మీ కళ్ళను మీ మనస్సును మీ హృదయమును మీలాగా మమ్మల్ని మార్చమని నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె సూత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి మంతుల నీకు వందాలేసయ్యా అబ్రహాం నిశాక యాకోబుల గొప్ప దేవా కృపా సత్య సంపూర్ణ జీవం తండ్రి నీకే వందాలేసయ్యా నా ప్రవ్వ నా దేవా నా తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రవ మమ్మల్ అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరచుకున్న అయినా మీ కృప వెంబడి కృపను మాకు అనుగరించిన మమ్మల్ని సజీలు పెట్టుకున్న తండ్రి మంచి ఆరోగ్యం మంచి శక్తిని బలాన్ని అనుగరించినారు భయంకరమైన శోధల నుంచి శ్రమల నుంచి మీరు మమ్మల్ని కాపాడనారు అటు నుంచి మాకు విజయం ఇచ్చినవు తండ్రి నీకు వందాలు గొప్ప దేవా నీకే కృతజ్ఞతలైనా మమ్మల్ని సజీలు పెట్టిన గొప్ప దేవుడు వేసయ్యా నీకు వందాలు ప్రభావ నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకోవడం అయినా యొక్క దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజులుగా పెట్టుకొని యొక్క మధ్య కాలశంలో ప్రభావ మీ సంధిలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు అందరికీ అనుగ్రించినారు నీకు వందనాల ప్రభా నీకే కృతజ్ఞతలు అయినా నీకే స్థుతులు స్తోతలు అర్పించుకోవడమైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేశ్వర్యం యుగ యుగంలో నీకే కలుగుని కాక అలలియ నా ప్రభ నా తండ్రి యొక్క మధ్య కాలశలో ప్రభా అయినా మీరు మాతో మాట్లాడిన ప్రభా గొప్ప దేవన తండీ అపోసూలు ప్రవాకు తెలిసిన పునాది మీ మేము కట్టబడినా మీరు మాతో మాట్లాడినారు ప్రభా కాబట్టి ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా పునాది మీదకి మేము తీసుకొని రావాలా ప్రాభ ఆ రీతిగా ప్రభా మేము కూడా ప్రభావ పునాది మీద మేము కట్టబడాల ప్రభావ స్థిరమైన పునాది అది పరిశోధింపబడిన మూల రాయి అది మూల రాయి ప్రభ పది టెస్ట్ చేయబడింది ప్రభా ప్రతి దశలో ప్రభ అది పరిశోధింపబడింది కాబట్టి మేము కూడా ప్రభావ ప్రతి దశలో ప్రభ మా జీవితాలు పరిశీలించుకోవాలా ప్రభావ ప్రతి దశలో ప్రభా మేము అర్థం చేసుకోవాలా మీ వాకింగ్ చేత మేము శుద్ధీకరింపబడుతుండాలా ఒక దశ నుంచి ఒక దశకు మేము సంపూర్ణంగా మేము ముందుకు సాగిపోతూనే ఉండాలా ప్రభావ నా దేవ నా ప్రభా పౌల లాంటి వాడు గొప్ప సేవకుడు అన్నాడు ప్రభావ సంపూర్ణ లోటుకు సాగిపోదాము అన్నాడు కాబట్టి మేము ప్రతి దశలో ప్రతి దినే సంపూర్ణంగా తయారు కావాలా ఒక రోజు తయారయ్యేది కాదు ప్రభా ఒకరోజు ప్రభావ నా తల్లి అది జరిగేది కాదు ప్రభావ అది దిన దినము సంపూర్ణంగా కావాల్సిందే ప్రభా కాబట్టి మీ వాక్యంలో మీ జ్ఞానంలో మీ సర్వ సంపూర్ణతలు మేము ప్రతి దినం పరిశుద్ధంగా తయారు కావాలా నాయన ఐస ప్రభా నా తల్లి మేము బహుగమ ఎందు మేము మరి విశేషంగా ప్రభా ఒక పునాది మీదకి అన్నికులు మేము తీసుకొని రావాలా ఆ పునాది ఎంతో స్థిరమైంది ప్రభ నా తండ్రి మీరే ఆ పునాది కాబట్టి ప్రభ మా జీతాలు మీ మీ వాక్యం మీద మేము మీ వాక్యంతోనే మా జీతాలు కట్టుకోవాలా ప్రభ నా దేవ ఈ లోకంలో ఎంత భయంకరమైన కాలాలు ఉంటుంది కదా ప్రభా భయంకరంగా బహు విజృంభిస్తుంది ప్రభా అనేకులు ప్రభావ అబద్ధం బోధలో ప్రభావాల జీవితాలు కట్టుకుంటున్నారు ప్రభావ అది కూలిపోతుంది ప్రభా కాబట్టి నేను ఈ సత్యం తెలిసిన మేము ప్రభావాలు ఏ రీతిగా ప్రభావ మీ చెంత మీద నడిపించాలో మాకు ఆ జ్ఞానం అని గురించి ఒక రీతిగా ఉన్నారు అనేక రకమైన తెగలు ఉన్నారు ప్రభావ కాబట్టి వాళ్ళందరినీ ఏ రీతిగా ప్రభా మీ చెంత మీద నడిపించాలో మాకు ఆ జ్ఞానం అని అది మా వల్ల కాదు ప్రభా కేవలం మీకే సాధ్యం పశుద్ధులకు తండ్రి మీకు తలంపులు మీ ఆలోచన మాకు దయచేయండి అన్నిలకు ఎట్లా సువార్థ ప్రకటించాలా విశ్వాసులకు ఎట్లా సువార్థ నైనా అప్పుడే రక్షణ పొందిన వాళ్ళకి ఏ రీతికి వాక్యాన్ని ప్రకటించాలా అది ప్రభావం కేవలం మీ నుంచే రావాలా ప్రావా అది ఏదో మా సొంత తలంపు లేదు ఊహించుకొని కల్పితాలు చెప్పుకునేది కాదు ప్రాభ కాబట్టి ఈ ఆ రీతిగానే కల్పితాల బోత్తో నిండుకొని పోయింది కానీ మేము ఆ రీతి ఉండడానికి వీలేదు ప్రాభ ప్రతి దశలో మీ ఆత్మకు మేము చోటు ఎందుకంటే ప్రవక్తలందరూ ప్రాభ వాళ్ళ ఆత్మలు వాళ్ళు సాధనలో పెట్టుకున్నారు ప్రాభా వాళ్ళు ప్రవచించినా కానీ ప్రావా నా తన వాళ్ళ ఆత్మ స్వాదులను పెట్టుకుని ప్రవేశించినారు ప్రభావ కాబట్టి అలాంటి అనుభవం మాకు అనుగ్రహించమని ప్రాదిష్టమైన గొప్ప దేవానికి వందాలి ఎస్ అయ్యా నా తన బహు భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం శ్రమల కాలంలో భయంకరంగా ప్రభా క్రైస్తవ సంఘం శ్రమలు ఉండబోతుంది ప్రభావ వాళ్ళు ఏ రీతిగా మీ కొరకు సిద్ధపరచాలా ఓ ప్రభా నాకు ఒక లోపల ఒక మంద ఉంది బయట ఒక మందు ఉందన్నారు ప్రభా రెండు మందులు కలవాల ప్రభావ అన్నిటిక మీరు సువార్థ చెప్పాలా క్రైస్తవులు కూడా శువార్థ చెప్పాలా రెండు భారాలు మీరు మాకు అనుగ్రించినారు తండ్రి ఎస్ నా తన ఏ రీతిగా మేము ముందు కొనసాగించుకోవాలి మీరే మాకు సహాయకులు ప్రభ గొప్ప దేవా మీరే మాకు ఆధారం మీరే సమస్తం అయినా మార్గం చూపించి నడిపించమని ప్రాదిష్టమైన నా తను మీ వాక్యం లాగా మీ పత్రిక లాగా మేము మారాలా మీ వాక్కులాగా మేము మారాలా ప్రభావ ఆ రీతిగా ప్రభావ మేము ఆ రీతి ఎదుగులాగానే సహాయపడండి గొప్ప దేవానికి వందాలిసయ్యా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభా నీకు వందాలేసయ్యా ప్రతి దశలో ప్రభా అపోస్తులు కూడా ప్రభావ ఏ రీతిగా ప్రభాస్ వార్త ప్రకటించినారో ఆ రీతిగానే ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించాలా ప్రభావ ఆ రీతి నడిపించమని ప్రాదిష్టమైన ప్రతి ఆత్మను మేము వివేచించాలా ప్రభావ కాబట్టి ప్రభావ ఏ ఆత్మ ఏ స్థితిలో ఉందో వాళ్ళు ఏ బంధకాలు ఉన్నారు ఏ శ్రమల్లో ఉన్నారు వాళ్ళు తెలుసుకునే ప్రాభ ఆ బంధకాల నుంచి వాళ్ళని ఎట్లా బయటకు తీసుకొని ఏ రీతిగా చెప్తే ప్రభావ మీ వాక్యం వాళ్ళు బయటకు వస్తారో ప్రభావ ఆ జ్ఞానం ఆ వివేచన ఎందుకంటే ఆ ఆ రీతనే సేవ చేసినారు ప్రాభ కాబట్టి ప్రభావ మే మేము కూడా ఆ రీతి ప్రతి ఆత్మని వివేచించాలా ప్రాభ ఓ ప్రభా తన్ని నీకు వాందాసయ్యా మీ వాక్యం చెప్తుంది ప్రభావ నీతిని గుర్చి పాపం కూర్చి ప్రభా శిక్షణ గురించి ఒప్పుకునే జీవన ఉన్నారు ప్రభా కాబట్టి ప్రతి ఒక్కరిని మీ పాపాలు ఒప్పించాలా ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రభావ మీ చందని నడిపించాలా యవన్ భక్తుడు ప్రభావ బాప్తి మించి యహన్ అయినా తను హృదయం పిల్లల తట్ను పిల్లలు హృదయం వారికి తట్టు వారిని ప్రభావ దేవుని జ్ఞానం తట్టు వాళ్ళు కాబట్టి అతను పుట్టినప్పుడు అంత అనేకుల్లో మిగుల సంతోషం కలుగుతుంది వాక్యం చెప్తుంది కాబట్టి ప్రభ మేము ఎక్కడికి వెళ్ళి సు ప్రకటించినా కానీ ప్రభావ వాళ్ళు మిగులు సంతోషం ఉండాలా ప్రభావ అనేకులు మీ చెంతకు ఆకర్షిపబడాలా ప్రతి ఒక్కరు ప్రభావ మీ వాక్యం తట్టు ఆకర్షిపబడాలా ప్రభ మా తట్టు కాదు ప్రభావ మేమేముంది ప్రాభ మేము పనికిరాని వాళ్ళం దేనికి పనికిరాని వాళ్ళం ప్రభావ కాబట్టి నాయన పనికిరాని మమ్మల్ని మీ పనికి వచ్చే పాత్రగా మీరు ఏ గొప్పతనం లేదు ప్రావా సమస్త మహిమ నీకే ప్రావా అనేకులు ప్రావా మీ తట్టు మీ నామం ఏ నామం తట్టు ఆకర్షింపబడాలా ప్రావా అనేకుల సంతోషం మేము తీసుకొని రావాలా ఫిలిపుస్ వార్త ప్రకటిస్తే ప్రావా అక్క సమరే పట్ల మిగులు సంతోషం కలిగింది ప్రాభ అనేక ప్రాంతాలు వెళ్ళినప్పుడు ప్రావాళ్ళ ఆనందం వాళ్ళు రావాలా వాళ్ళని దుఃఖం పోవాలా వాళ్ళకి సమాధానం రావాలా ప్రావాప జీవితం నుంచి వాళ్ళు విడుదల పొందాలా వాళ్ళందరూ మేము పాపాలు ఒప్పించాలా ప్రావా అప్పుడే ప్రభావ వాళ్ళ హృదయాలు మీతో ఆకర్షింపబడితే మీరు ఆకర్షించుకుంటున్న వాక్యం చెప్తుంది ప్రాభ కాబట్టి ఇప్పుడు అవి మేము కాబట్టి ప్రభావ మనుషులు తెలియదు ప్రాభ కాబట్టి మేము అది మేము చదువుతున్న మీ వాక్యం ధ్యానించమన్నారు ప్రభావ దివారాతులు మీ ధర్మశాస్త్రాన్ని అవన్నీ బైబిల్లో రాయబడినయి ప్రాభ కాబట్టి వాటిని ధ్యానించాలా వాటిని అర్థం చేసుకునే ప్రభావ మీ సంధిలో గడపాలా మీరు ఏ రీతిగా మాట్లాడుతున్నాం ఆ రీతి మేము ప్రకటించాలా అలాంటి సేవా జీవితంలోకి మమ్మల్ని నడిపించమని ప్రాదిష్టమైన మా పిలుపది ప్రభావ నా తను మీ మాకున్న తలంపునైనా ఏసయ్యా మీరే వాటిని ఆమోదించి నడిపించమని ప్రార్థిష్టమైన వైరస్ బాధితులందరినీ మీరు స్వస్థపరచండి ఆ కలువరిసీల్లో మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రభావ పత్తి బిడకు స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుధ నామైన హలలుయ్య ప్రభావ మీరే స్వస్థపచ్చని మహిమునందండి నా ప్రవణత అండి అభిమానిస్తాన్ గురించి మేము ప్రార్థిష్టాం దేవా ఎసు ప్రభా ప్రాంత ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డల పట్ల మీకు కనికీరం అందులో ప్రభ ఎంతోమంది ప్రభ మీ బిడ్డలు ఉన్నారు ఎసు ప్రభా ప్రతి ఒక్క మీరు కాచి ఒక కుటుంబం అయితే ప్రభా అతసాక్షిగా మారింది అంత భయంకరంగా ప్రభావ వాళ్ళు చర్మ ఒలిసి మరీ చంపినారు ప్రభావ ఎంత భయంకరంగా క్రూరంగా ఆ కుటుంబాన్ని చంపినారు అయినా కానీ ప్రభావ మిమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా విశ్వాసం కాబట్టి ప్రవ అంత గొప్ప విశ్వాసం మీందుకు కలిగి ఉంది ఆ బిడ్డలనైనా ఆ ప్రజలు ప్రవ మీ బిడ్డలు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ మీరు కాపాడండి మీ ప్రొటెక్షన్ అనుగ్రహించండి ఆ శ్రమంలో ప్రవ్వా ఓ దేవాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకోలేక సాయపడండి ఎందుకంటే అల్లీకులు ప్రేమ చలారిపోద్దను శ్రమ చూస్తే భయపడి వాళ్ళ జయసత్వాన్ని అమ్ముకోకుండా ప్రవ్వా నైనా మరణించినా కానీ ప్రభావ మీ కొరకే మరణించాలా బ్రతికినా మీ కొరకే బ్రతకాలా అనే విశ్వాసంతో ప్రతి ఒక్క బిడ్డ ఉండాలి ఎందుకంటే ఇది చివరి కాలంనైనా ఎవరు కూడా ప్రభ విశ్వాసం నుంచి తొలగిపోకుండా ప్రవ్వా మరణం ఇచ్చినా కానీ ప్రభా నా తండ్రి ముందుకు పోయి పెట్టగా తయారు చేయమని ప్రాదిష్టమైన వాళ్ళ విశ్వాసాన్ని మీరు కాపాడమని ప్రధిష్టమైన అనేకులు ప్రేమ చల్లారిపోద్ది అన్నారు కాబట్టి మీరు తిరిగి వచ్చే టైం కు ప్రావా మనుషులు ప్రేమ ఉన్నదన్నారు కాబట్టి అలాంటి టైంలో మేము ఇప్పుడు కాబట్టి మా పిలుపు మా ఏర్పాటు మేము నిత్యం చేసుకొని మరీ జాగ్రత్త పడాలా ప్రవా అంతవరకు మేము సహించాలి అన్నింటి మేము భరించాలా ఇవన్నీ మాకు తప్ప ప్రావా నా తండ్రి ఏసయ్యా నా తండ్రి ఉన్న వాళ్ళకి ఏ రీతిగా ప్రభావ ఉపశమనం కల్పించి ఆ శ్రమలో జయించి ఏ రీతిగా దేవుని మార్గంలోకి రావాలనేది మేము వాళ్ళకి మేము జ్ఞానం వివేచన ఓ ప్రభ బుద్ధి మాకు అందరికీ అనుగ్రహించమని ప్రదిష్టమైన గొప్ప దేవ ఇదే నిషన్ అహం ఎక్కడ ఎక్కడ కూడా మాకు రావద్దేశ ప్రభావ సాత్వికమైన దీన మనసుతోని ప్రభాము అతన్ని ప్రభావ మీ వాక్యని ప్రకటించాలా ఎందుకంటే ప్రభా మీరు ఎంతగానో తగ్గింపుతోని ప్రభావ ఈ లోకంలో అనేకులు ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించినారు ప్రభావ అన్నిటిని మీరు భరించినారు ప్రభావ కాబట్టి మీ మనసు మాకు అనుగ్రించండి ప్రభావ మీలాగ మేము సువార్త ప్రకటించాలా మీలాగ మేము వాక్యం ప్రకటించాలి మీలాగా మేము జీవించాలా పత్తి భ నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చిత్తమంలో నడిపించని ప్రభా నీకే స్తోతం నీకే వందనాలు తండ్రి దేవాయచప్రభ మేము ప్రేమ ప్రేమతో ప్రభా అనేకులకు నీ యొక్క సువార్త ప్రకటించాల దేవా ప్రభా నీ యొక్క బలము నీ యొక్క శక్తి చిత్తమం లా నింపండి దేవా నీకే స్తోతం నీకే వందనాలు తండ్రి దేవాయజ్ ప్రభా మర అనాథ బిడ్డల విషయాలు ప్రార్థిస్తున్న ప్రభా ప్రతి ఒక్క చిన్న బిడ్డలకు ప్రభా నీ యొక్క రేఖల కింద భద్రపరుచుకోం ప్రభా థర్డ్ వే మీద పడకుండా ప్రభా నీ యొక్క రేఖల కింద భద్రపరుచుకో తండ్రి అదే రీతిగా ప్రభా విధవరాల పట్ల ప్రార్థిస్తున్న ప్రభా ప్రతి ఒక్క విధవరాలు కొట్టి మనకి వారికి కావాల్సిన అవసరం మీద తీర్చండి ప్రభా వారికి ప్రభా కావాల్సింది ప్రతి ఒక్కటి సమకూర్చి పెట్టండి ప్రభా నీకే తండ్రి దేవవాళ్ళు ఎవరి మనుషుల మీద ఆధారపడద్దు ప్రభా దేవవాళ్ళు నీ పైన ఆధారపడి ప్రభా దేవాయ ప్రభ వారికి సాయం చేయని ప్రభా వారి పిల్లల పిల్లల భవిష్యత్తులో మీద దీవించని ప్రభా ఆశీర్వదించింపండి ప్రభా దేవాయ ప్రభా వారికి ఎక్కడికి పోయినా కానీ ప్రభా ఎలాంటి కష్టం లేకుండా సహనం దాయించండి ప్రభా దేవాయత్తు ప్రభావ వాళ్ళు కూడా ప్రాధాన్య జీవితంలో కలిగి ఉండాలా ప్రభా సువాత ప్రకటించే బిడ్డలుగా తయారు కావాలా ప్రభావ దేవాయత్వ ప్రభావ ఎన్నో అనాథాల్స్ ఉన్నాయి ప్రభా వారిని జ్ఞాపకం చేసుకుంటండి దేవ ఓల్డేజ్ ఆ యొక్క తల్లిదండ్రుల విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ యొక్క ఎంతో మంది ప్రభా రోడ్డు మీద వదిలేస్తున్నారు ప్రభా దేవాళ్ళు హృదయంలో ప్రభావ ఎంతో దుఃఖం ఎంతో బాధ ఉంది ప్రభా ఆ దుఃఖాన్ని ఆ బాధని అర్థం చేసుకుని పిల్లలున్నారు ప్రభా వారితో దర్శించి మాట్లాడండి ప్రభా ఆ యొక్క తల్లిదండ్రులను చూసుకోవాలి ప్రభా దేవాయ ప్రభా వారికి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం వారికి ఇవ్వండి తండ్రి దేవాయచ ప్రభావ వారికి ఉన్న బాధ వేదన దుఃఖం ప్రభావం వాళ్ళు పంచుకోవాలి ప్రభా దేవారికి మీరు సహాయపడండి ప్రభా వారికి సాయం చేయని వారి పిల్లతో కూడా మీరు మాట్లాడే ప్రభా తన తల్లిదండ్రులను తీసుకొచ్చుకునే ఇంట్లో పెట్టుకోవాలి ప్రభా దేవారిని జ్ఞాపకం చేసుకో ప్రభా వారి చేసిన ప్రతి ఒక్క తప్పులను క్షమించండి ప్రభా దేవ వారికి ఇంకొక అవకాశం ఇవ్వండి ప్రభాస్ దేవ ఆఫ్ఘనిస్తాన్ దేశం దీక్షలో ప్రార్థిస్తాం ప్రభా దేవ అక్కడ ఉన్న ఆ యొక్క మూర్ఖత్వం నుంచి విడేలా దయచండి ప్రభావ ప్రతి ఒక్క ప్రజల పట్ల ప్రభావం వాళ్ళు జాలి కలిగి ఉండాలి ప్రభా దేవ వాళ్ళలో ఉన్న కఠినమైన ఆత్మల నుంచి ప్రభా గద్దని ప్రభావ కొట్టి వేసండి యొక్క ప్రేమ పూర్వకంగా ప్రభావ వాళ్ళు ఉండాలి ప్రభా దేవా ప్రతి ఒక్క బిడ మీద కాపడండి ప్రభా దేవా ఏచు ప్రభావ అక్కడ ప్రతి ఒక్క దుష్టాత్మలను మీరు కొట్టివేయండి ప్రభా దేవా ఏసు ప్రభా ఎంతో మంది ప్రభావమైన ప్రజలు నశించిపోతున్నారు ప్రభావ దేవాళ్ళు నశించుకోవడం నీకు ఇష్టం లేదనైనా దేవ ఏ ఆత్మ కూడా నశించుకోవద్దు ప్రభావ ప్రతి ఒక్క ఆత్మ ప్రభా నేను స్థుతించాల గనపరచాల ప్రభావ దేవా ఏసు ప్రభావ ఒక్కొక్క ఆత్మని ప్రభావ మీరు కాపాడండి ప్రభా దృష్టించి వారిని మీరు కాపడండి ప్రభా ఇంకే మా దేశాన్ని కూడా మీరు కాపాడండి ప్రభావ మా దేశంలో కూడా ప్రభా అనేకులకు సువార్థ అందబడాల ప్రభావ మారుమూల గ్రామంలోని యొక్క సువార్త అందబడాల ప్రభావ దేవా ఏసు ప్రభా ఇంకా ఎంతో మంది ఉన్నారు ప్రభా మీరంటే తెలియని ప్రజలు ప్రభా వారి అందరికీ కూడా ప్రభుణి యొక్క స్వాత ప్రకటించడం అనేకే మీరు పంపించండి ప్రభా అనేకులన్నీ ప్రభా ఏసు ప్రభా నువ్వు ఎంతమందిని అయితే ఏర్పరచుకున్నావు మందిని ప్రభా వారి నువ్వు స్వాతకు ప్రకటించండి ప్రభా అక్కడికి పంపించని ప్రభావ ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రభుణి యొక్క పేరు వినబడాల ప్రభా ఏసు ప్రభా మీర నిజమైన దేవుడు అని ఈ లోకమంతటా తెలుసుకోవాలి ప్రభా ఈ లోకమంతా మారమంచుకుంది రక్షణకి రావాల ప్రభా దేవ ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి మాట్లాడని ప్రభామ దేవా ఏసు ప్రభా మీరే సహాయపడతారని మేము నమ్ముచ్చిన ప్రమా దేవాతు ప్రభ ఇంకా మాకు ప్రభా యొక్క వాక్యం మాకు తెలియచేని ప్రమా గు గూఢమైన మాకు బయలుపరచని ప్రమా అనేకులకు మేము సువార్త ప్రకటించ వారి లాగా ఉండాలి ప్రభ అదిగూడ ప్రభావ ప్రేమ పూర్వకంగా మేము ప్రకటించాలా అన్నిట్లో మేము ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాల ప్రభ దేవాతు ప్రభావ ప్రతి దాంట్లో మేము విజయం పొందుకుంటేనే వెళ్ళాల ప్రభ ఏసుప్రభా మరి మీరే మాకు సహందా ఇచ్చని ప్రమా ఏసుప్రభ సమయోచితమైన జ్ఞానం మాకు ఇవ్వండి ప్రభ ఆత్మని వివేచించే జ్ఞానం ప్రభ ఇంకా మేము పొందుకోవాలా ప్రభ అనేకులకు మేము తెలియచాలి ప్రభ ఎందుకంటే ప్రభా ఈ చివరి దినంలో ప్రభా మోసకరమైన బోధలు ఉన్నాయి ప్రభ కనీయేసు ప్రభా మేము వివేచిస్తానే ప్రభా మాకు తెలుస్తుంది ప్రభా అందుకే ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపింపు దయచిన మేము ఎక్కడ మోసపోవద్దు ప్రభా దేవాచు ప్రభా సర్పబోధ తేలిబోదలని ప్రభా ఏ చుక్ర స్నామంలో త్రక్క వేయబడాలా ప్రభా ఏ చుకృష్ణామం ఆజ్ఞాపిస్తున్న తండ్రి దేవ మీరే మాకు చేయని ప్రభ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభా మేము ఏలలా తాకాలా ప్రభా ప్రభా మీ యొక్క సాయం మాకు లేకపోతే ప్రభావ మేము వర్ధమైపోతాం ప్రభా ఏజు ప్రభా నీ యొక్క సాయం మాకు కావాలా ప్రభా దేవ చి చివరి వరకు ప్రభా యొక్క ప్రేమలో మేము చల్లారద్దు ప్రభా యొక్క ప్రేమ దినదిన పొందుకోవాలా ప్రభా దేవా విశ్వాసంలో కూడా మేము కోలిపోవద్దు ప్రభా విశ్వాసంలో కూడా మేము స్థిరంగా ఉండాలా ప్రభా ఏజు మరి మీద మాకు సాయం దాయించండి ప్రభా దేవాచు ప్రభావ ప్రతి ఒక్క బిడంగా ప్రభా నీ యొక్క లక్ష నలభై ముద్రించి పెట్టండి ప్రభా నీ యొక్క పరిశుద్ధత గుంపులు ముద్రించి ప్రభని యొక్క రాకకి మమ్మల్ని అందరినీ సిద్ధపలు స్తోత్రాలైన సర్వోన్నతుల మీకే కృతజ్ఞతలైనా దినమంతా మీ సాయం చేతి నడిపించి మధ్యాహ్న కాలంలో ప్రార్థనలో సమయం గడుపులాగా ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంత మీకు వాక్యంత బలపరిస్తున్నందుకు మీకు ఎంత వందలు ప్రభావ మేముంటున్న కాలం బహుభయంకరమైన కాలం తండ్రి ఇది తిన్న విస్తరించి ప్రపంచమంతటా ఎంగల్ఫ్ చేస్తుంది ప్రభు మెడతల దండు ప్రపంచమంతట ముంచి నేను చూసినా ప్రభు పూర్వల తీర్పు సమయంలో ఆ కాలం మేము సిద్ధపడుతుండగా గొప్ప జనం ఏ మీ చింతగా నడిపించాలా ప్రయాసం సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతగానో వాడు తమ్మని నీతో అసలు నేను చిత్రవద్ద చేస్తుండే ఎంతగానో తన మళ్ళీ వేదనలు తను మళ్ళీ ఒత్తిడికి గురి అవుతున్నారు ప్రభు మన నుంచి చెల్లడపడుతుండే ప్రభు అయినా కానీ ప్రభావ మేము వాళ్ళకి దొరకాం లేదా మన నుంచి దూరంగా మేము ఉంటున్నాం వాడిని అసహించుకుంటున్నాం ప్రభా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం లేదా గొప్పజనాన్ని ఏ రీతిగా మిచ్చగా నడిపించాలి జ్ఞానం అనుగ్రించండి ఆ పిల్లలి అయ్య తన మళ్ళీ ఏమనస్తులు తండ్రి విచ్చలివిడిగా తీరుగుతుంటే తను వాళ్ళకి ఏ రీతిగా వాళ్ళకి మార్గం చూపించాలి మేము సహాయపడమని ప్రార్థిస్తున్నాం వారి పట్ల ద్వేషము బాగా లేకుండా అసహ్యం లేకుండా ప్రేమ చూపించలేగన వారిని క్షమించలేగన మాకు అటువంటి ఆత్మానుగ్రహ్రించమని ప్రార్థిస్తున్నాం ప్రతి బ్రదర్ సిస్టర్ని కుటుంబీకులని వారి పిల్లల్ని ఆశ్రయించండి మీ పక్క అంగీకారంగా సిద్ధపరచండి తండ్రి భద్రపరచండినైనా మేము వచ్చే దిన వరకు ముద్రించుకొని కాపాడుకోమని ప్రార్థిస్తున్నాం సీలింగ్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సీలింగ్ అవకాశం పోగొట్టుకుండా ప్రతి ఒక్కరు పరిశుద్ధతతో తన మళ్ళీ భయమతులతో మీ అందుతని మళ్ళీ ఎదుగులాగా ప్రార్థిస్తున్నాం ఈ దినమంతా మీ సంకేతానికి ఇంటి సురక్షితంగా చేర్చమని ఏది ప్రార్థిస్తున్నాం తండ్రి మన క్రమేణ ఏసు క్రీస్తు కృపా సమధం నడిపి ఇప్పుడు మనందరికీ సదాకాలంతో ఎన్నుగాక ఆమె